అఖండము అఖండము ఉండవచ్చేమో కానీ బయలులో ఖండము అఖండం అన్న రెండు లక్షణాలు లేవు అర్థమైనా కాబట్టి ఒకచో ఉండుట ఒకచో లేకపోవుట అన్న లక్షణం బయలుకు లేవు ములుగురిచ సందుక ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నాము శరీరం దగ్గర నుంచి మొదలు పెట్టాం క్రమేపీ ఒక్కొక్కదాన్ని మనం ఎరుగుతూ లయిస్తూ ఎరుగుతూ లయిస్తూ ఎరగాలి लरिप एरें साक्षिग एरें साक्षिग अमा कसेपा एर लंपेयर इलात्यमेंटे अर्थ दाँटा कल सांगत्यमें कल कई शरीर में उन्में శరీరంలో ఉన్నంత మాత్రమే శరీరంతో కలిసిపోవాలని రూలు ఉందా లేదుగా నువ్వు శరీరి ఎవరివి శరీరి కానీ మనం దేంతో కలిసిపోయి జీవిస్తున్నావు శరీరంతో కలిసిపోయి జీవిస్తా దుస్సాంగత్యం అర్థమేందంటే ఇది దుస్సాంగత్యం అంటే నీ స్వస్థితిని ఎరగకపోవడమే దుస్సాంగత్యం నీ స్వస్థితి ఏమిటి శరీరీ అసలు నీసే నీ స్వస్థ స్వస్థితి ఏమిటి అశరీరి నీ స్వస్థితి ఏమిటి అశరీరి నువ్వు అశరీరం కాస్త ముందు ఏమయ్యాడు శరీరం కాస్త ఏమయ్యాడు శరీరంతో కలిసి వాడు ఏమయ్యాడు ప్రపంచంతో కూడా కలిసి శరీరంతో కలిసినప్పుడు ఏంతో వచ్చింది ఇప్పుడు జాగ్రత్తతో అర్థమైందండి ఈ రకంగా నువ్వేమయ్యావు నీ స్వస్థితిని కోల్పోయావు నీ స్వస్థితి అయినటువంటి ఆ లేనరుక బయలు అనే స్థితిని కాలాతీతమైనటువంటి స్థితిని నువ్వు సాధించినప్పుడు జన్మరాహిత్య స్థితిని పొందుతున్నావు కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఏ ఇంద్రియాలు ఏ ప్రాణము ఏ మనస్సు ద్వారా జగత్తుతో రమిస్తున్నావు ఆ జగత్తు నుంచి విరమించాలి ఆ జగత్తు నుంచి ముందు ఏం చేయాలి విరమించాలి విరమించాలా నిరసించాలా విర విరమించాలా నిరసించాలా విర విరమించాలా నిరసించాలా ముందు లాజికల్ ఆన్సర్స్ పనికిరావాలన్నమాట మైండ్లో మైండ్ మ్యాజిక్ ఇంకా లాభం లేదు ఎందుకని అంటే మీకు అనుభవ జ్ఞానం లేనప్పుడు మైండ్ మ్యాజిక్ పెడతా మాటల గారడి అన్ని అది చూడడానికి అన్నిసార్లు ప్రశ్నించేది అర్థమైందండి ముందు ఏం విరమించాలి తర్వాత నిరసించాలి విరమించకుండా నిరసించగలిగే సమర్థత రాదు అర్థమైందండి మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఎన్ని వస్తువులు ఉన్నాయన గానీ ఏం జరిగింది తిరిగిందా గిరగిరా తిరిగిందా లేదా తిరిగిందా లేదా దర్శనం వచ్చిందా రాలేదా ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వస్తువుల యొక్క రీలు వీడియో తిరిగిందా తిరగలేదా తిరగమయ్యావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు ఎక్కడ ఉండాలి నువ్వు ప్రస్థితిలో ఉండాలి నాకు ఇల్లు ఎక్కడ ఉందండి శరీరమే నా ఇల్లు కదా నాకు ఇల్లు ఎక్కడ ఉంది అసలు శరీరం కదా నా ఇల్లు అన్నవాడేమయ్యాడు విరమించావు ఇది విరమించడం అంటే మీ ఇల్లు ఉందండి మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయన్నా కానీ ఎక్కడికి వెళ్ళింది వెళ్ళింది ఇల్లు వస్తువులు అన్ని వచ్చేసినాయి లైన్లో అర్థమైందండి ఇంత చిన్న విషయానికే వచ్చేస్తే మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాటి జోలు అంతా వచ్చినప్పుడు ఏమయ్యావు ఆ వీడియోలన్నీ తిరుగుతూనే తిరగటం మరి అప్పుడు నువ్వు శరీరగా ఉన్నావా మరి శరీరంలో ఉండి శరీరిగా ఉండకుంటున్నాడా లేదా ఇప్పుడు శరీరంగా ఉన్నావా ఎవరు పిలుస్తున్నారు ఏమండి ఎవరు కావాలి శరీరిగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేశాడు ఇప్పుడు శరీర ధర్మాలను కూడాను వర్జించాడు నిరసించాడు ఇట్లా ఎదిగేవాడు యోగి విడికే మూడు పేర్లు పెట్టారు రమించేవాడు భోగి రమించేవాడు భోగి విరమించేవాడు యోగి నిరసించేవాడు జ్ఞాని అర్థమైందండి మూడు మీలోనే ఉన్నాయి ఏది తోస్తే ఆ తోచిన దాంట్లో రమించేసావు ఏమైపోయావు భోగి అయిపోయావు దుర్జనుడువి ఆ భోగస్థితులు ఎలా ఉన్నావు దుర్జనుడివి సజ్జనుడు అవ్వాలంటే ఏం విరించం యోగి అవుతాం నిరసించగలిగే సమర్థత వచ్చింది అప్పుడేమైంది మీ ఇల్లు ఎక్కడా మీ వస్తువులు ఎన్ని ఉన్నాయన ఏం చెప్పాడు విరమించినవాడు శరీరమే నా ఇల్ల నిరసించినవాడేమన్నాడు బ్రహ్మాండమే నా ఇల్లడ నిరసించినవాడేమన్నాడు బ్రహ్మాండమే నాయుడు నేను బ్రహ్మేనండి నాకు ఇల్లు ఏమిటి నాకు వస్తువులేదు అసలు అర్థం ఉందేమన్నా నేను అర్థకం నాకు ఇల్లు లేదు వస్తువు శరీరమే లేదు నేను అశరీరి బ్రహ్మంలో ఉన్నవాడి లక్ష్యం ఏమిటి నేను అశరీరి పరబ్రహ్మమే నా లక్ష్యం నన్ను లేకుండా చేసుకోవడమే నా లక్ష్యం బ్రహ్మాండమే లేనిది బ్రహ్మాండమే లేనిది అన్నవాడికి ఇల్లు ఇంటిలో సోఫా సోఫాలో చేరు ఆ చైరులో ఓ క్వశ్చను ఇవన్నీ గుర్తుకొచ్చినాయా కాబట్టి నీ స్వస్థితిలోనూ ఉండడమే సత్సాంగత్యము వాటి సజ్జనుడు ఇట్లా విరమణ ఎట్లా చేయాలో నేర్చుకోవడానికి అన్ని సాధనలు ఆ నిరసన ఎట్లా చేయాలో అన్ని సాధనలు కాబట్టి సాధనలలో రెండు రకాలుగా వర్గీకరించి భోగ సాధనలు యోగ సాధనలు జ్ఞాన సాధన ఏ సాధన చేస్తున్నావు ఇప్పుడు అమ్మాయి ఎలా ఉన్నారంటే ఏమంటారు మీరు ఆ బాగున్నాం అండి బాగు ఏమిటి బాగున్నావా ఎక్కడ బాగున్నావు దగ్గర బాగున్నావా శరీరం దగ్గర బాగున్నావా శరీరిగా బాగున్నావా అశరీరిగా బాగున్నావా అర్థమైందండి అమ్మాయి ఎలా ఉన్నావాని గురువు అడిగితే అర్థం ఏంటి నీ కళ్ళల్లో మెరుపు చూస్తాడనమాట అది చూస్తా తెలిసిపోతుంది అది చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ ఉన్నావు నువ్వు చూస్తే అడుగుతాడా లేదా చూస్తూ అడిగేటప్పటికేమవుతావు నీ లోపల తిరిగే వీడియో వాడి కనబడిపోతుంది నువ్వు నిశ్చలంగా ఉన్నావా చంచలంగా ఉన్నావా ఆ చెంచల స్వభావంలో ఉన్నప్పుడు ఏమైపోయావు జారిపోయావు దుర్జన సాంగత్యంలోకి నిశ్చలంగా ఉన్నప్పుడు ఏమయ్యావుర్ధ్వముఖంగా అంతర్ముఖంగా ప్రయాణం చేసి ఆ అంతర్ముఖ ప్రయాణంలో ఎక్కడ ఉన్నావు అని ప్రశ్న అమ్మ ఎలా ఉన్నావు అంటే అర్థం బహిర్ముఖంలోనే ఉన్నావా అంతర్ముఖంలో ప్రవేశించావా ఆ అంతర్ముఖం నుంచి శరీరిగా ఉన్నావా అశరీరిగా ఉన్నావా మరి నీకు ఎలా స్ఫురించాలి అప్పుడు మనకు ఎప్పుడు దేంతో స్ఫురిస్తాను ఇప్పుడు ఎట్లా స్ఫురించాలి కాబట్టి అచల సిద్ధాంత పద్ధతికి వెళ్ళినప్పుడు సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బ్రహ్మభావనకి లోబడినటువంటి వాళ్ళు అక్కడ నిలబడతారు ఈ సమాధానం చెప్తే వాళ్ళు మాట్లాడరు వెళ్ళిపోమంటారు పాఠం చెప్పే పద్ధతి ఉండదు బ్రహ్మభావనకి దిగువన ఉన్నటువంటి ఏ ఆన్సర్ ఏ సమాధానాలు చెప్పినా నువ్వు అధికారివి కావు ఖాతార్థాలు చదవాలి అంటే బ్రహ్మనిషిడు అయి ఉండాలి వాడు పనికొస్తాడు కనీసం శరీరిగా ఉండాలి శరీరిగానే ఉండనటువంటి వాడు అశరీర పదానికి असाध्यबी आधिकारीत्वा नित्य जीवित संपादि सदा नु दस प्रयत्ट सदुर कृप कोसम प्रयत्कृप लभाली अधिकारी अधिकारीत्ोदा प्रपंच भाव बैठ पड़ी साधन चुष्ट संपद शरीर भाव बैठ पड़ी अब आत्मनिष्ठ संपाद अर्थ శరీరిగా ఉండాలి అప్పుడు బ్రహ్మనిష్టం సంపాదించాలి అశరీరి అవ్వాలి అప్పుడు అచల పద్ధతిగా ఉండాలి అన్నిటికీ ఒకటే అధికారిత్వం సరిపోదు నాలుగు అయినా కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు ఏ వేదాంత బోధన ఆశ్రయించినా కూడా ఈ నాలుగు పద్ధతులుగా దానిని నువ్వు పరిశీలించాలి అంత సమర్థుడై ఉండాలి నువ్వెవరికైనా బోధించినప్పుడు కూడా ఈ పద్ధతిగా బోధించాలి అప్పుడేమైంది ఆద్యంతపులు మొత్తం కూడా అందులో వచ్చేస్తాయి ఇవి రెండు లేనివని నిరూపించడానికి వీలవుతుంది లేకపోతే ఏదో ఒకటి ఉందంటాం ఏ ఒకటిని మిగిల్చినా ఏమవుతుంది ఒంటికి దాపల వెలుపల సున్నాలు వచ్చి చేరుతాయి ఒకటి మిగిలినంతసేపు ఆ ఒకటికి వెలుపలో లోపల సున్నాలు వచ్చి చేరక తప్ప చేరితేమైంది మళ్ళా వచ్చేసావు లైన్లో కాబట్టి ఏం చేయాలట నాహం నీ లక్ష్యం నాహం అయినప్పుడు మాత్రమే నువ్వు కందార్థాలు జోలికి రాగలుగుతావు ఓహం అన్న ప్రశ్నకు సోహం సమాధానం పొందిన వాడెవడో వాడు దేనికి అధికారి నాహం అనే అశరీర పద్ధతికి అధికారి अटंट अधिकारी संपादी वालू मे विद्य की पनी अद्वैत पद्धति अब देंगे पनी अब अर्चिरादि मार्ग दाने अरचिरादि मार्ग मार अटे नव विधक्ति मार्गल तो अर्चिरादि मार्ग अर्चन अर्चन वंदनम विष्णुस्मरण पदसेवन ఇవన్నీ చేయొచ్చు అనమాట శరీరిగా వచ్చేయాలంటే దేని పరిగ్రహాలు జగత్తు లేదు శరీరం లేదు శరీరి అప్పుడు ఆత్మని నివేదన ఉచ్చతమ స్థాయికి వచ్చేసరి ఆత్మనిష్టుడై తనను తాను నివేదించుకునే స్థితి కలిగేది ఇప్పుడు సాంగత్యం సజ్జన కాబట్టి వెతుక్కోవాలట ఈ సృష్టిలో మనం దగ్గరకైనా వెళ్ళినప్పుడు ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళినప్పుడు ఏ మహానుభావునైనా దర్శించాలి అంటే నీకు ఈ దృష్టి ఉండాల నిరంతరాయంగా ఎవరిని వెతకాలటెప్పుడు భజ సాధు సమాగమం ఎవడైతే అశరీరిగా ఉన్నాడో వాడు ఎక్కడ ఉన్నాడో బాబు వాడిని వెతకాలి అశరీరిగా ఉన్న తశరీరి శరీరంలో ఉండి లేకుండా ఉన్నాడు ఉండి లేకుండా ఉన్నవాడెవడో అటువంటి వాణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే వాడు నిన్ను కడకేర్చగలడు వాడు కాలారీసముడు కాలీటుడు వాడు విదేశ కాలంలో లేవు వాడు జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వాడు అటువంటి జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వాడిని ఆశ్రయించి నేను కూడా జన్మ లేకుండా తెచ్చుకోవాలి ఇతగా అంతా దేంతో వచ్చింది అసలు దేంతో మొదలైంది ఆ పొట్టటంతా మొదలైందిరా బాబు ఆకలి దేంతో మొదలైంది ఆకలి దేంతో మొదలైంది గర్భస్థ శిశువుకి ఆకలి ఉందా ఉందా లేదా వండబట్టే వాడు ఎదిగాడు లేకపోతే పుట్టినవాడు పుట్టినట్టే వండు అవునా కాదు చలనములు కలుగుతున్నాయంటే దేనివల్ల కలుగుతున్నాయి ఆకలి వలనే ఆ జఠరాగ్ని వలనే దేని వల్ల లభిస్తుంది మృత్యువు దేని వల్ల లభిస్తుంది జఠరాగ్ని శరీరం అంతా వ్యాపించినప్పుడు మృత్యువు వచ్చేసి ఒక స్థానమునకు మాత్రమే పరిమితమై సమాన వాయువు పోషించబడుతున్నప్పుడు బాగానే ఉన్నావు శరీరం నిలబడి అదే జఠరాగ్ని ఆ చెల్లి కంట దాటింది ఆ బద్దలు కొట్టుకుంది ఆ హద్దు దాటింది శరీరం అంతా వ్యాపించింది వెంటనే వచ్చేసింది మృత్యు డాక్టర్ ఏదో చెప్తాడు అది పని చేయలేదు ఇది పని అది కాదు మృత్యు వచ్చే విధానం ఇట్లా మృత్యు నీలోనే ఉంది బయట నుంచి అక్కడి నుంచో రాలా మరి ఆ మృత్యుదేవతని దర్శించి ఆహ్వానించగలిగేటటువంటి సమర్థుడేనా అది కూడా ఈశ్వరానుగ్రహమేగా అలా ఎప్పుడైతే శరీరిగా ఉన్నావో ఏమైపోయావు అప్పుడు లేనిది కదా ఇది ప్రపంచం లేనిది కదా భోగ్య శరీరం లేనిది కదా అప్పుడు భోగి లేడుగా యోగి ఈ యోగి ఏమైపోయాడు ఇప్పుడు సాధు సమాగమం చేత సజ్జన సాంగత్యం చేత జ్ఞానిగా మరి రోజు ఇప్పుడు మీరు సమ ప్రాణాయామం చేయడం ద్వారా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పాం విరమించాలి దానికి వాడాలి సమ ప్రాణాయామం చేస్తున్నావు కానీ ప్రపంచంలో నుంచి విరమించలేమైపోయావు శరీరంగా ఉన్నావా అది నేను ఎదగలేదు నేను ఎదగలేదు నేను ఎదగలేదు అంటే ఎందువల్ల ఎదగలేదు ప్రపంచంతో సంయోగ వియోగాలను పొందుతున్నావు एवरते नी प्रपंचाव बतिद अंतर नीलो भोग बतिके भोगि बतिक प्रपंचम शरीर प्रपंच शरीर अरे विरमचे योगि निरसे अब इदे समाणायाम विरमित स्थित रहा स्थि प्राणम इपड़ेम చల ప్రాణం అన్నా సమప్రాణాయామం చేసేటప్పుడు చల ప్రాణం చెలించే ప్రాణం అదే ఆ విరమణ పూర్తి అయిపోయి చరమైపోయావు అప్పుడేమయ్యావు సమాధినిష్ఠుడు అవి ఆ సమాధినిష్ఠుడికి ప్రపంచ భావనలో నుంచి శరీర భావనలో నుంచి విరమించాలి దాని ఎందు భోగ్య భావన వదలాలి నేను ఇంకా అనుభవించవలసిందనేటటువంటి ఆసక్తి మిగిలిపోయింది ఎక్కడ మిగిలిపోయిందో వెతుక్కోవాలి పెతుక్కుని విరమించాలి సాధన అంటే అదే నీకెక్కడ ఏ ఎక్కడ చిక్కుకున్నావో ఎక్కడ తెలుస్తుంది నీకే తెలియాలి రోజువారి జీవితంలో ఎట్లా ఉన్నావు దేనితో కలిసిపోతున్నావు దేనితో కలిసినప్పుడు నీలో స్పందనలు కలుగుతున్నాయో ప్రతిస్పందనలు కలుగుతున్నాయో రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ కలుగుతున్నాయో మరి అవన్నీ ఏమిటి సాంగ మరి అసంగుడవుగా ఉండాలా జితంగ ఎలా ఉండాలట జంగ దోషతమైన దోష నుంచి జయించిన వాడవ ఆ జయాన్ని పొందడానికే సాధనలన్నీ ఆ జయాన్ని పొందడానికే ఈశ్వరం అనుగ్రహం ఆ జయాన్ని పొందడానికే నీ యొక్క విచారణ నేను విచారణ చేశానండి సాధించలేకపోయానంటే అర్థం ఏంటి సరికే పన్నీరు తెచ్చి ఏం చేసావు భోగ్యము అనేటటువంటి బూడిదలో పోస ప్రయోజనం ఏమవుతుంది కన్నీరు పోయింది ఏం వీలు అది కాబట్టి భోగి యోగిగా మారవలసిందే యోగి జ్ఞానిగా మారవలసిందే ఇదే క్రమ క్రమముక్తి అలా క్రమముక్తిని సాధించిన వాడే కదార్థరత్నావళి కరుకుడు ఎందుకనిట అక్కడ ఈ వివరం కిందకి దిగిరారు కిందకి దిగి వచ్చేటైతే ఆ బోధ పనికిరాదు అధికారికి కావు కాబట్టి మీరు అందరూ ఎదిగి ఎప్పటికైనా సరే ఈ కదార్థాలకు అధికారిత్వాన్ని సంపాదించాలని ఆశిస్తూ మీ సమయం అయిపోయింది ధన్యవాదాలు